स्तोत्र प्रभ परशुद्ध परशुरा गुमेव मे वना तरी क्रीस परशुद नाम गृह अड़कना प्रभा शांति समाधान अनुग्री प्रार्थिस्ट मुख्य प्रभ् गृह चुट दह् कगमान प्रार्थिस्ट आटंक प्रति चीकट दुरा अंधकार मंत्र शक्तु क्रीस्तुत परशुदीन प्रभ् मुख्य तंत्र ఇక రేఖ గురించి మేము ప్రార్థం తది అప్పుడే ఎంతగానో మళ్ళీ శ్రమను అనుభవిస్తుంది ప్రవర్తన శరీరంలో మీరు పొందిన గాల చేత మాకు స్వస్థత అని వాక్యం సరిగిస్తుంది ఆ వాక్యాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తాం తన జీవితంలో ప్రభావ తన శరీరంలోని ప్రతి అవయవానికి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తాం ఓ ప్రభావిత సంపూర్ణమైన హీలింగ్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీరు పొందిన జ్ఞాన చెత్త మాకు స్వస్థత ప్రభావా రక్తాన్ని ప్రోక్షించండి అవి రెండు మూడు తల నుంచి వరకు స్వస్థత దండి ఓ ప్రభావ ఇది నవతనకా సాధ్యమేనైనా అవును ప్రభావ మనుషులకు సాధ్యమేనైనా కానీ మీకు సమస్తం సాధ్యం ప్రభావ కాబట్టి నేను అక్కడి నుంచి స్వస్థపరచండి ప్రభావ తన ఉద్యోగ స్థలంలో విజయం అనుగ్రహించండి ఆటంకాలను కొట్టిపోయేమని ప్రార్థిస్తున్నాం అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ముఖ్యంగా ప్రభావ ఆయన తన మళ్ళీ తన పిల్లల గురించి ప్రార్థిస్తున్నాను వారి భవిష్యత్తును ఆశ్రయించండి వాళ్ళ చదువుల్లో సహాయపడండి మీకు గొప్ప సాక్షిక ఏవనైతే నడిపేసి మనం ప్రార్థిస్తున్నాం తన మళ్ళీ స్వాతి పాప గురించి మేము ప్రార్థిస్తున్నాం తన భవిష్యత్తు గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభావ ఆయన మీ యొక్క చిత్తానుసారంగా ప్రభావ సమాధానం తీసుకొచ్చిన ప్రభా యొక్క నిర్వహించండి సెటిల్ చేసి మహిమనుందమని ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబంలో అద్భుతాలు చేయండి ప్రభావతి కష్టం నష్టం వీరికి ఇబ్బందుల సంపూర్ణ ఎవరిలో దయచేసి మీ అందరి సమాధానం అనుగ్రహించి మీరు మహిమనుందమని ఈ యొక్క ఆరాధనంతట్లో మీరే ఆధిపత్యం వహించమని ఏ పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి కూర్చోండి एसे ना परिहारी हारीट पा प्रभु बल परिहारी प्रिय प्रभु नीवित ప్రియ ప్రభు పరిహారీసేన పరిహారీ ప్రియ నిశారీ నామలా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత కాలమదా ప్రియ ప్రభువేన పరిహారీ ఇని కసా కలిగి నను నన్ను కృంగించే బాధలను ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే వాదలెను ఎన్ని నష్టాలు చూయ ప్రభువేణ పరిహారీ ఎన్ని నష్టాలు చూయ ప్రభువేణ పరిహారీ కేసేన పరిహారి प्रियशे नीची काल मिला प्रिय प्रभु न पिहारी नजब काल मिला प्रिय प्रभु नरिह धन में वणिचि ननु शत्रुचि ननु साधा नु में वणिचि ను శత్రువునా ప్రియ ప్రభువేణి ప్రియ ప్రభువేణ పరిహారీసేన పరిహారీ ప్రియసే నరిహారీ జీవిత కాలం ప్రియవ్వే పరిహారీ నా జీవితమి మను మణిమానూ వేగునాదనలు వేది నరులేరు ధన్వేచి నా ప్రియ ప్రభువేణ పరిహారీర్లిచి ప్రియ ప్రభువేణి పరిహారీ ప్రియనకా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవితా కునాడు శోధిచి ప్రియ ప్రభువరి శోదతుడు శోదిచి ప్రియ ప్రభువరిహారీ ప్రియ ఎరిహారీ తా జీవితమిలా ప్రియ ప్రభువేన పరిహారీ తా జీవితాళమి ప్రియ ప్రభువేన పరిహారీ దేవీవేనా ీ ప్రేమకు సాట వరు వీనా నీ ప్రేమకు సాటెవరు నా జీవిత కాలమనా నిను పాడేస్తుతి జనమా నా జీవిత కాలం దాను పాడేస్తు నమ ఎరివారి ప్రియ ఏసేన పరిహారీ సా జీవిత కాలమి ప్రియ ప్రభువే న పరిహారీ సా జీవిత కాలమి ప్రియ ప్రభుణ పరిహారీ పని ప్రభుల్లో పాల్పొందుద్దాం మనం మనం పరిశీలించుకుందాం ఆయన సన్నిధిలో ప్రభు నా హృదయాన్ని పరిశీలించు ప్రభువా నా హృదయంలో ఇంకేమైనా రహస్యాలు ఉంటే పాపములున్నా కానీ అవి చూపించు ప్రభువా ఆయన ప్రార్థించుకోవాలా మనలో ఎటువంటి అతిక్రమంలో ఉన్నా కానీ వాటిని మనం దాచిపెట్టుకోవద్దు వాటిని విడిచిపెట్టాలా ఆయన కనికరం మనం పొందాలా స్వస్థత మనకు ఆ రీతిగా ఆయన అనుగ్రహిస్తాడు ఒకవేళ మీరు పాపం చేయకుండా జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవిస్తే ఆయనకి వదనాలు చెప్పండి కృతజ్ఞత చెప్పండి ప్రార్థనా పూర్వకంగా ప్రభా నీకెంతో బదనాలు మీరు మా సహాయకులు ఉన్నందుకు నీకెంతో బదనాలు ప్రభావిత మీ బిడ్డల్లాగా పరిశుద్ధంగా మమ్మల్ని జీవింపజేసా మీకు ఎంతో మరణాలు ప్రార్థన అవసరం ప్రతి దశలో ఆయనకి మనం ప్రత్యేకత చెల్లించాలా ఎల్లప్పుడూ thank you jesus that you are always there for me that you are always there for me for thank you for that you are always there for me i believe in you more than anything i thank you jesus thank you lord for this present for this special experience continuing to walk in your presence for the rest of my life i thank you lord, thank you, lord. thank you jesus thank you lord thank you you all the glory to the almighty father thank you jesus thank you lord thank you lord thank you lord. you all the glory tonight. thank you jesus prabhu tanapain padaratri oka rotta netukoni krutayagatastha chelinchi virachi idi mee perku veerabanna nayaka shariram dinni theeskonna pradalla nannu gyaapakam chesko mani yesu krista prabhu chakradaleha hallelu parishuddara vagu tanri meku vanna lesi ప్రవ్వ మేము ఇంకనూ పాపులమై ఉన్నప్పుడు మా కొరకు మీరు ఈ లోకంలోకి వచ్చిన ప్రవ్వా అయితే తన మళ్ళీ సామాన్య మనిషిలాగా ప్రభావ ఈ లోకంలోకి వచ్చినారు పైన మేం పొందాల్సిన మీరు పొందిన మేము పొందాల్సిన అవమానం మీరు పొందినారు ప్రభా మేం పొందాల్సిన మరణం మీరు పొందినారు ప్రభా అవన్నీ చేసి ప్రభా మమ్మల్ని రక్షించుకున్నారు దాన్ని బట్టి మీకు ఎంతో బలనాలు ప్రభావ ఈ క్షణం మేము అది జ్ఞాపకం చేసుకుంటున్నాం మీరు చేసిన ఆ యొక్క మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా మీరు అనీతిగా చేయకపోయింటే ప్రభు మేమందరం నరకం పోయే వాళ్ళని అయినా కానీ ఎవరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదు అయినా అందుకని అటువంటి ప్రేమని శ్రేష్టమైన ప్రేమని మీరు మాకు చూపించినారు ఆయన కల్వలసిలో ప్రభు ఉదయం సాయంత్రం వరకు మీరు వేలాడినారు ప్రభావ ఎంతగానో వ్యాధిని ఎంతగానో శ్రమను పొందిన వాణి వల్లే ప్రభావ వ్యసన క్రాంతిని వాళ్ళే ప్రభావ మనుషులు మీరు అక్కడ ఓరేసే ఎంతగానో శ్రమ అనుభవించినారనైనా దాన్ని బట్టి మీకు ఎంతో బదనాలనైనా మీకెంతో స్థితులు స్తోత్రాలనైనా నత మహిమ ప్రభావాలు మీకే కలుగునలీ ప్రభా మీ చరణ్ లో మేము పాల్పొందుతుండగా ఓ ప్రభావ మీ యొక్క ఆ యొక్క యోగ్యతని మాకు తెచ్చండి ఆ యొక్క భాగ్యాన్ని మాకు తెచ్చండి స్పర్తతో మేము అందులో పాల్పొందాలైనా అటువంటి కృప భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించమని ఏ సుకృస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి అన్న కవసై ్రతకుందో దీన దినో చనిపో క్రిస్తులో వ్రతకు చుందాను నేను వదకుతే బడినా గొరియ పిల్లను నా తలపై ముళ్ళు గృచ్చబడిననీ నా తలం తలంపులు ఏడుస్తున్నవి నా తలపై ముళ్ళు వృక్షబడినది నా తలం పులు తలంపులు ఏడుస్తున్నవిమోమున ఉమ్మి వేయబడినది నాచూపులు తలదించుకున్నవి నామో నా వేయబడినది నాచూపులు తలదించుకున్నవి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ప్రభు ఒక పాత్ర నెత్తుకొని కృతజ్ఞత చెల్లించి ఇది మీ కొరకు చిందింపబడిన నాయక నూతన నిబంధన రక్తం దీన్ని తీసుకున్న ప్రజలను జ్ఞాపకం చేసుకోమని ఏ శ్రీ ప్రభు చెప్పాను పరిశుద్ధ రఘు తండ్రి మీకు వందాలని అయినా ఓ ప్రభావ ఆ యొక్క కల్వరిసిల్లలో ప్రభావ మీ యొక్క రక్తాన్ని మా కార్చినారు అవును ప్రభా సమస్తం పాపంలో కడిగే శక్తి అందలా ఉంది సమస్త రోగం దునుమాడే శక్తి అందులో ఉంది ప్రభా అవును రజా పరిశుభంగా జీవించే శక్తి అందరూ ప్రభావ అటువంటి శక్తిని మాకు అందరికి అనుగ్రహించమని ఆర్థిస్తున్నాను ఇలా పాల్పోతుండగా మీ యొక్క ఆత్మీయ నడిపింపు మా తరి దయచేయ మనిషి ఏ శ్రీ కృష్ణ ప్రార్థిస్తాం తండ్రి వార్త నా వదకుడి <coughs> <oires> <give> <Hal>: <aqueles laughables> చనిపోవచ్చున్నాను క్రీస్తులో ప్రతి కూర్చున్నాను నేను వదకుతే పడినా గొరియ పిల్లను నేను వదకుడిన గొరి చనిపోతారా ఏ స్తోత్రం ప్రభా పరిశుద్ధి మీకు వందయినా ప్రభా మీ యొక్క శరత్నంలో పాల్పొందే యోగ్యతని భాగ్యం మీరు మా ఇచ్చినారు దాన్ని బట్టి మీకు వందాలు ప్రభావ ఇక్కడ మీ శరం విరబడింది ప్రభా అవు రజా కాబట్టి ప్రతి సమస్య ఇక్కడ విరిచినందుకు మీకు ఎంతో బదనాలు అని విశ్వాసంతో ప్రార్థించినాం ప్రభావా అన్ని పొందినామని ప్రార్థించిన ప్రభ్వా నేను కుటుంబానికి సంపూర్ణమైన హీలింగ్ అయి దయచేస్తానని విశ్వరిస్తాం ప్రభా అని మీరు స్వస్థపరిస్తారని విశ్చరిస్తున్నాం ప్రభ్వాఖ్యంగా ప్రభావ్వా బాబు గురించి ప్రార్థించిన ప్రభ్వా అతని పట్టిపిడిస్తున్న జాండీస్ ని గతిస్తున్నాం వేసుకున్నీసస్ నే మై టార్ ప్రభా తన్మని అచ్చిన పాప స్వాతి గురించి ప్రార్థిస్తున్నాం తన మ్యారేజ్ సెటిల్ చేస్తాను మీశసిస్తున్నాం ప్రభావ ప్రతి సమస్య నుంచి విడదల దయచేసి ఈ కుటుంబాలన్నింటినీ మీ కొరకు సాక్షలు పెట్టుకోమని ప్రభావ ముఖ్యంగా ఇందులో పాల్పొందని వారు అందరు త్వరగా ఇందులో పాల్గొందాలా ప్రభా మీరాక పర్యంతరం ఇందులో పాల్గొందామన్నారు ప్రభా మీ శరణంలో మేము ఒక అవైభవంగా తయారు కావాలా అవును కదా మీ శరణం సంపూర్ణంగా తయారయ్యే సమయంకి మేము సిద్ధపడుతున్నాం అటువంటి సిద్ధపాటు మమ్మల్ని అందరినీ తయారు చేస్తాము సిద్ధపరచుకోమని ఏ స్థితిస్తున్నా ప్రయాణిస్తాం తది కూర్చోండి రవి బ్రదర్ అది కొత్త పాట పాడి వినిపిస్తాడు మనం నేర్చుకుందాం పాడడంసార్లు బాగా మహిమా ప్రభు ప్రభుయేసు चन कबू ये सुख चलिचन ये सुख चलिचन कबू ये सुख चलिचन महिमा महिमा नए सुखे महिमा महिमा ना झुके महिमा महिमा ना सुखे महिमा महिमा ना झुके ప్రభుయేసుక్య చల్లిం చేభు ఏ చల్లించ ప్రబుల ప్రభుల స్వాది ప్రబుల ప్రభు మేవాదివీకి స్తీరా రాజుల రాజు కృతి రక్షణ కర్తక స్ రాజుల రాజు కృతి రక్షణ కర్తక స్ mahima mahima na yeske mahima mahima raaj ke mahima mahima na yeske mahima mahima raaj ke hallelujah hallelujah hallelujah hallelujah మహిమా ప్రభుయేఖి చలించిస్తుతి సమన్ను లికి స్తీ సర్వాధికారికి స్తీరోతు సంస్తి కృతీ తుతి సర్వసీ కమదన కర్త స్ మహిమాయమా మహిమ రాజుకే మహిమా మహిమా నాయ మహిమా మహిమ రాజుకే హాలే हालेलुया हालेलुया स्तुति गणता महिमा प्रभु येशु के चलिचेदम स्तुति गणता महिमा प्रभु येशु के चलिचेदम आश्रय करुणा को स्तुति आलो स करुणा को स्तुति కర్ణక స్నకి సుతే అథక్ సుతే అద్యున్నీసు అహిమానాయ సుతే మహిమా మహిమా నా वही मां वही मां ता 예수 ते वही मां वही मां राचिती हालेलुया हालेलुया हालेलुया हालेलुया सुधी गणता महिमा प्रभु 예수 के चन्दिंचे चर्ण। नम మహిమా ప్రభు ప్రేఖి మహిమా మహిమానామా మహిమా నా స్తుతే మహిమ మహిమ రాజితే ఆలేలూయా ఆలేలూయా ఆలేలూయా ఆలేలూయా ధన్యవాదాలు గమనిక సపన్సెప్ట్ ఇస్తొక్క హాఫ్ అవర్ ఐన వాక్యములో మనం लीనం అవుదాం ఎందుకంటే వాక్యము బయలుదేరంగానే వెలుగు కలిగిందర కాబట్టి మన జీవితాలలోకి వెలుగు రావాలా ఎక్కడెక్కడ చీకటి శక్తులు ఉన్నా మనకి పారిపోవాలా కాబట్టి ఆయన వాక్యానికి మనం స్థానం ఇప్పుడు కొంతసేపు ఆయన స్వరము వింటే మనకి జీవము అలా కాబట్టి మన శరీరంలోని అవయవాలకి జీవము స్వస్థత రావాలా అంటే ఆయన వాక్యానికి మన ప్రాధ్యవాళ్ళ కొంచెం కాన్సన్ట్రేషన్తో తినాలా ఎందుకంటే అన్ని విషయాల కాన్సన్ట్రేషన్ ఉంటుంది కానీ వాకింగ్ దగ్గరికి వచ్చినప్పుడు కొంత డిస్టర్బెన్స్ ఉంటాయి మైండ్ డివియేట్ అయిపోతూ ఉంటుంది కొంతమంది నిద్ర వస్తూ ఉంటది కొంతమంది మైండ్ ఇంకెక్కడ వెళ్ళిపోతూ ఉంటాయి ఇవన్నీ ఆ డిస్టర్బింగ్ స్పిరిట్స్ అన్నట్టు దుష్ట శక్తులు అట్లా ట్రై చేస్తూ ఉంటాయి బట్ మనం మటుకు ఆయనకి సమర్పించుకున్నాం కాబట్టి మనం డిస్టర్బ్ కావడానికి వీలేదు ఆయన వాక్యం వినాలా మనం స్వస్థత పొందాలా ఆయన అద్భుతాలు చేసే దేవుడు మనం అందరం నమ్ముతాం కదా అద్భుతాలు ఐ విలీవ్ ఇన్ వెరకిల్స్ అంతేనా నేనే సాక్షిగా నేనే సాక్ష్యం అంటున్నావా నేను సాక్షిని అంటున్నావు అలా వెళ్లిగా నేనంత నేను సాక్షిని అందరం సాక్షులు అందరము రోగాల నుంచి బయటకు వచ్చిన నుంచి బయటకు భయంకరమైన కష్టాల నుంచి నేను ఎందుకు ఒక ఫ్యూ వీక్స్ క్రితం నా సాక్ష్యం మంచి పుట్టినా లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ కి మందు లేదు పుట్టిన పిల్లలకి పాల్పడదు అనుకోండి ఎటువంటి వాళ్ళ పరిస్థితి ఇంకా పాలు లేకుండా ఏం జీవించలేరు వాళ్ళు లాక్టోజ్ ఇంటాలైన్స్ ఎట్లత దాని సిమ్టమ్స్ ఏం తెలుసా మీకు అలర్జీస్ బాడీలో రకరకాల అలర్జీస్ వస్తూ ఉంటాయి డైజెస్టన్ కాదు కండ్లు మంట జలుబు హుండ్లు శరీరం అంతా గాయాలు బ్లీడింగ్స్ అవుతా ఉంటాయి ఇంకా స్లింగ్ ఉండదు అన్నట్టు ఆ రోజుల్లో మందులు యాంటీ అలర్జీస్ కూడా యాంటీహిస్టమైన్స్ ఆ రోజల్లో లేవు మందులు ఉండే అనుకుంటా బహుశా అవి అంత ప్రిస్క్రైబ్ చేయకపోయే వాళ్ళు ఎందుకంటే అవి హార్ట్ వీక్ చేస్తాయి అంటారు యాంటీ ని వీక్ చేస్తాయని ఇవ్వకపోయేటోళ్ళు ఆరోగ్యంలో ఇప్పుడు విచ్చలవిడిగా వాడేస్తారు ఆ మందులు ఎంత అలర్జీ సిమ్టమ్స్ నీజింగ్ అయితే యాంటీహిస్టమైన్స్ చేస్తారు అంటే సెట్రిజింగ్ ఇలాంటివన్నీ టకాటాగా చేస్తారు సెట్రీనిజింగ్ కూడా హార్ట్ వీక్ అయితే కాబట్టి తర్వాత స్టెప్స్ స్టెప్ వన్ హార్ట్ వీక్ అవుతుంది కాబట్టి జల్లు అయితే సెట్రిజన్ వేసుకుంటాడు మనుషులు ఈ రోజుల్లో మెడికల్ షాక్ పోతే వాడు సెట్రిజన్ ఇస్తాడు వేసుకుంటాడు పొద్దున్న ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే నీ హార్ట్ గ్రాజ్యువల్గా వీక్ అవుతా ఉంటాయి అన్ని అలోపతి మెడిసిన్స్ కి కాంట్రా ఇండికేషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి కాబట్టి కొంతసేపు మనము దేవుని వాక్యాన్ని జాం మన టెండెన్సీ ఏంటంటే మనం అంతా చదువుకున్న కాబట్టి ఎక్కువ మెడిసిన్స్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది కాబట్టి డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ వాటి మీద వీటి మీద డిపెండ్ కావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం కానీ ఒక్కసారి ఆలోచించాల వాటన్నిటిని పుట్టించిన వాడు ఎవరు రఘ కదా ఆయన తట్టు చూస్తే సరిపోదా ఆయన మీద ఆర్పడితే సరిపోదా ఆయన మార్గం చూపిస్తాడు ఏ డాటా దగ్గర పోవాలా ఏ మెడిసిన్ తీసుకోవాలా ఏవి తీసుకోవద్దు ఎవరి దగ్గర పోవద్దు కూడా చెప్తాడు ఎందుకంటే అది డామినెంట్ గా నాన్ బిలీవర్స్ ఏరియా మెడికల్ ఫ్రెటర్నిటీ అంతా నాన్ బిలీవర్స్ ముఖ్యంగా ఎథిఈస్టులుంటారు చాలా మటుకు డాక్టర్స్ నాకు తెలిసిన వాళ్ళు ఎత్తి ఇస్తారు అంటే వాళ్ళు దేవుడిని నమ్మని వాళ్ళు కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు దేవుడిని అని రిజెక్ట్ చేయడం వల్ల రక్షణ రిజెక్ట్ చేస్తారు అంటే ఇటర్నల్ ఇటర్నల్ లైఫ్ రిజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళు డెత్ని కోరుకుంటున్నారు కాబట్టి మనము వాళ్ళని ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది చెప్పండి వారి సహవాసాల్లో మీరుంటే వారి పట్టిన దుస్థితి మీకు కూడా పడుతుంది అని వాక్యం అందుకే త్వరగా వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోమన్నారు అంటే ఈ లోకం నుంచి వారంటే నేపట్లో ఒక గ్రూప్ గురించి మాట్లాడుతూనే ఈ లోకం అంతా ఆ రీతి ఉంది కాబట్టి మనము కొంచెం సేపు ఆయన సన్నిధుల సమయాన్ని కొంచెం కష్టతరంగా ఉన్నా భరిస్తాం వాక్యాన్ని ఇప్పుడు కొంచెం సేపు మనం ప్రభుని ఆశ్రయిస్తాం కొంచెం కళ్ళు మూసుకుంటే క్విక్ ప్రార్థన చేసి వాక్యాన్ని చేస్తాం పరిశుద్ధు రగుతుంది మీకు వందాలైనా రవ్వ ఇంతవరకు మిమ్మల్ని స్థితించి గనపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు రవ్వ ఎటువంటి ఆధిక్యత తప్ప ఎవరికి లేదు కానీ దూతల తర్వాత మాకిచ్చినారు దివరాత్రంలో దూతలు మిమ్మల్ని సృతిస్తున్నారు కానీ మిమ్మల్ని దివరాత్రులు శృతించే భాగ్యాన్ని మీరు మాకిచ్చినారు దాని బట్టి మీకు ఎంతో వందాలి ప్రభావ మీకు ఎంతో శుతులు స్తోతాలైనా ప్రతి ఒక్కరి ఏదో ఆశిస్తా ఉంటారు మీ నుంచి కానీ ప్రభా మేము మా నుంచి మీకు అనుగ్రహించాలనుకుంటున్నాం శృతులు దివరాత్రులు మిమ్మల్ని శృతించి గణపరచాలనుకుంటున్నాం అటువంటి జీవితం మీరు మాకు మీకు ఎంత వందాలి కాంప్రమైజ్డ్ కాకుండా ప్రభావ ప్రతి స్థితిలో ప్రతి స్థానంలో మిమ్మల్ని మహిమపరచాలి మేము అవునరాజు అటువంటి జీవితం మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రవ్వా ఈ కుటుంబంలో తని మనం మేము ప్రార్థిస్తున్నాం ప్రవ్వా అన్ని పొందినామని ప్రార్థించినాం మాకు డౌట్సే లేవు ప్రవ్వ మేము దేని విషయంలో డౌట్ పడము ఎందుకంటే మీరు ఎన్నో మిరాకిల్స్ చేస్తున్నారు మా జీవితాలలో ఎన్నో కుటుంబాలలో మీరు మిరాకిల్స్ చేస్తున్నారు దానికి మేమే సాక్షులం కాబట్టి మీరు కుటుంబంలో మిరాకుల్స్ చేస్తారని మేము విశ్వసిస్తున్నాం అనుమానించేది లేదు కాబట్టి ఒకవేళ అనుమానం ఉంటే దాన్ని స్వస్థపరచమని ఈ యొక్క సాయంత్రం సన్ని ప్రార్థిస్తున్నాం అవును రాజా అటువంటి అవిశ్వాసం ఉంటే దాన్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం అవును రాజా స్వస్థపరచు దేవుడు మీరు కాబట్టి నైనా ఇక్కడ వాళ్ళందరి తండ్రి వాక్యం వినాలా దాన్ని హృదయంలో భద్రపరచుకోవాలా దాని ప్రకారంగా జీవించాలా అటువంటి బిడ్డలుగా తయారు చేయమని ఏ శ్రీకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఇంగ్లీష్ బైబుల్స్ కూడా చదువుకోవచ్చు ఎందుకంటే కొన్ని వేరియేషన్స్ తెలుగుకి ఇంగ్లీష్ కి ఇర్మి గ్రంథము పద్నాలుగవ అధ్యయము పంతొమ్మిదవ వచనం చికిత్స పనులు కోరుకునిపెట్టి కలిగింది చాలా భీతి కలిగింది బీతి అంటే ట్రబుల్ బీతి హగిలి ఉన్నది రైట్ నేను ఇంగ్లీష్ లో చదువుతున్నాక ఇంగ్లీష్ బైబుల్స్ అంటే చూడండి నో గుడ్ అండ్ ఫర్ టైమ్ ఆఫ్ హీలింగ్ అండ్ బి హోల్డ్ ట్రబుల్ కాబట్టి ఇది గతంలో ఇస్రాయల్ ప్రజలు ఈ రీతిగా ప్రార్థన చేశారు దేవునికి ఎప్పుడంటే నెక్క వారి దేశం మీదకి దండెత్తే వచ్చేడు వాళ్ళని అందరినీ బానిసలాగా తీసుకోపోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి జరిగిన శ్రమ ఇది అయితే వాళ్ళ శ్రమలో వాళ్ళ ప్రార్థన ఎట్లుందో చూడండి చూడండి మనకి శ్రమ కష్టం కష్టాలు వచ్చినప్పుడు టఫ్ టైమ్స్ వచ్చినప్పుడు మనం ఎట్లా ప్రార్థన చేస్తాం అని ఒకసారి నేర్చుకోవాలి ఇక్కడ కానీ ఇక్కడ ఈ ప్రార్థన ఎవరు చేస్తారు అంటే యూదులు ఇంగ్లీష్ లో జూడా అనుంది కాబట్టి యూదులు లేక సియోను సియోను కాపురస్తులు సీఎని ప్రాంతాల్లో జీవించే వాళ్ళు దానికి సంబంధించిన నేను తర్వాత చూపిస్తాను ఈ క్విక్ గా అయితే వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే మమ్మల్ని ఎందుకు సంపూర్ణంగా తృణీకరించినవు అంతేనా విసర్జించినావు అటర్లీ రిజెక్టెడ్ అమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేసిన చూడండి కష్టాలు ఇచ్చినప్పుడు ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటాం రవాణా ఎందుకు విడిచిపెట్టినవు ఎక్కడున్నావు అని ప్రార్థన చేస్తా మనం శ్రమలు వచ్చినప్పుడు ఎక్కడున్నావు అని ప్రార్థన చేస్తాం సంతోషం ఉన్నప్పుడు అసలు ప్రార్థన కూడా ఉండదు సంతోషం ఉంటే ప్రార్థనలు కూడా ఉండవు కష్టాలు వస్తేనే ప్రార్థన చేస్తాం మనం అది రాంగ్ లైఫ్ క్రిస్టియన్ లైఫ్ లో కొన్నిసార్లు కష్టాలు వస్తేనే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే అట్లీస్ట్ ప్రార్థన చేస్తారు కష్టాలు వస్తుంటే ప్రార్థనలు చేస్తూ ఉంటాం సుఖంలో ప్రార్థన చెయ్యం మనం ఒకవేళ ప్రార్థన చేసిన సుఖంలో షార్ట్ లివ్డ్ ప్రార్థన షార్ట్ లివ్డ్ అందుకే నేను ఈ వాట్సాప్ పోస్టింగ్స్ లో పోస్ట్ చేస్తే చెప్తున్నాను ఎంతగా కష్టపడి ప్రార్థన చేస్తారంటే ఆయన దానియులు కనీసం డైలీ త్రీ టైమ్స్ ప్రార్థన చేసాడు ఆ రోజులలో నిపు నిజర్ కాలంలో చాలా టఫ్ టైమ్స్ ఉంటే త్రీ టైమ్స్ ప్రార్థన చేసినప్పుడు ఒకసారి నిబర్కి దర్శనం కలిగినప్పుడు ఆ బంగారు ప్రతిమది అనిపిస్తుంది కదా విగ్రహం పెద్ద బొమ్మగా అనిపించినప్పుడు దాని అర్థం చెప్పాలంటే రాత్రి ప్రార్థన చేయాల్సి వచ్చింది కాదు ఆయన అంటాడు శత్రుజ్ఞ విశాఖ ముగ్గురు పిలిచి మీరు కూడా ప్రార్థించండి రాత్రి కాబట్టి కొన్నిసార్లు మనం ప్రార్థన తగ్గిపోతున్నామేమో అని హెచ్చరించడం కూడా ప్రభు ఇవన్నీ విషయాలు ఈ సమస్యలు కల్పిస్తా ఉంటాడు నేను నేర్చుకున్నాను నా లైఫ్ లో లైఫ్ టైం సమస్యలుంటే లైఫ్ టైం ప్రార్థన చేస్తాం ఈ క్షణం సమస్య ఈ క్షణం ప్రార్థన చేస్తాం కానీ సమస్య ఉన్నా లేకున్నా ఎలా వెలలో ప్రార్థించండి అని అడగదా ఎఫ్ఎస్ రాష్ట్రపతిలో ప్రార్థించండి మెలకువ ప్రార్థించండి ఎడతగగా ప్రార్థించండి విజ్ఞాపన ప్రార్థన చేయండి ప్రతివిధమైన ప్రార్థన చేయండి అంటే అడగదా కాబట్టి ఏ రూపకంగా మనకి చిన్న విషయం ప్రార్థన చేయాలా ఎందుకంటే చిన్నవాటల్లో విశ్వాసంగా ఉంటాయి నువ్వు పెద్దవాటల్లో ఖచ్చితంగా విశ్వాసంగా ఉంటావు చిన్న ఇం చేసుకుంటా పెద్ద ఆయనకి ఉపజెప్తా అంటే నువ్వు విశ్వాసంలో బలపడలేదు అంచలంచ జీవితంలో అది ఇదిగా ఉంది కాబట్టి ఇక్కడ చూడండి జూడా అంటే జనరల్ గా ఇస్రాయల్ ప్రజలే అనుకుంటారు యూదులు అనుకుంటారు కానీ రోమన్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యయంలో ఏముందంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా స్వీకరించడం వాళ్ళే నిజమైన యూదులు అనుంది కాబట్టి క్రైస్తవులు అని అపోస్త కార్యాల మనం చూస్తాం క్రైస్తవులు అనేది అనిల్బెట్టిన పేరు కానీ మనకి బైబిల్ చెప్తుంది మనం ఎవరంటే యూధులం అని చెప్తుంది ఇక్కడ రోమ రాష్ట్రపతిక రెండో దేవుడు దాని తర్వాత మీరు ఎవరంటే దేవుని ఇస్రాయేల్ అని గళిత రాష్ట్రపతికల్లో చూస్తాము దాని తర్వాత పేతుల రాష్ట్రపతిక మీరు పరిశుధ జనంగం యేసు ప్రభుని వెంబడించిన వాళ్ళందరూ పరుశుధ జనంగము యాజక సమూహము దేవుని ప్రజ దేవుని సొత్తు ఇన్ని పేర్లు పెట్టింది మనకి అనిల్ పెట్టిన పేరుకి చాలా సంతోషపడతా ఉంటాం అనిల్ పెట్టిన పేరు క్రైస్తవులని వీళ్ళంతా ఎవరు ఇంత పెద్ద ప్రొసెషన్ తీస్తారంటే వీళ్ళంతా క్రైస్తవులు అని అనిల్ పెట్టినారు చేరు కానీ బైబిల్ మటుకు మనకు మటుకు అంతరంగముందు యూదులుగా మార్చబడ్డ వారం మనం కాబట్టి మనమే అంతరంగముందు యూదులం ఆ అబ్రాము సంతానం రాష్ట్రపతి గల పౌలు అబ్రాహ్మ సంతానము అబ్రాహ్ము కడుపుల పుట్టిన వాళ్ళు కాదు అబ్రాహ్ సంతానం అబ్రామ్ మనకి తండ్రి ఎట్లయినంటే విశ్వాసం వారా యేసు ఉన్న మనము అబ్రాహ్మ సంతానం అంటాడు దళిత కాబట్టి యేసు ప్రభు పక్షంగా ఉన్న మనమే అబ్రాహ్మ సంతానమై వాగన వారసులం కాబట్టి బైబుల్లో ఉన్న ప్రతి ప్రామిస్ శారీరకంగా ఉన్న ఇసల కొరకు కాదు అని క్లియర్ గా బైబుల్లో ఉన్న ప్రతి ప్రామిస్ అందులో హీలింగ్ ఉండొచ్చు ప్రాస్పెరిటీ ఉండొచ్చు ప్రోగ్రెస్ ఉండొచ్చు ఉండొచ్చు ఎటువంటి బెనిఫిట్స్ ఎటువంటి బ్లెస్సింగ్స్ అయినా అన్ని కేవలం ఏసు ప్రభుని సొంత లక్షణం స్వీకరించిన వాళ్ళకే అని పౌలకి ఎంత బాగా అంతకుముందు అర్థం కానీ ఆయన యహోవ సాక్షి ఉండే ఒకప్పుడు కానీ ఎప్పుడైతే దమస్కు మార్గంలో ఆయనకి ప్రభు దర్శనం కలిగిందో అప్పుడు మార్పు చెంది అండి కొందరు దర్శన రూపకంగా మార్పు చెందురు కొందరు స్వరం విని మార్పు చెందుతారు కొందరికి వాక్యం మార్పు చెందురు కొందరు క్రైస్తవుల విధానం జీవిత విధానం బట్టి ప్రవర్తనను బట్టి కూడా మార్పు చెందుతా ఉంటారు కాబట్టి మనము అటువంటి జీవిత విధానంలో ఉండాలా కాబట్టి నువ్వు ఏ రీతిగా ప్రార్థన చేసినావు మమ్మల్ని బొత్తిగా తృణీకరించినవా విసర్జించిటివే అని ప్రార్థిస్తున్నారు మమ్మల్ని మన సార్ చదువు ప్రశ్న మమ్మల్ని విడిచిపెట్టేసినావా ప్రభు అంటే అనుమానం అన్నట్టు కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడ నోపు రవ్వా అంటే అనుమానం అన్నట్టు వీళ్ళకి అక్కడ అనుమానం వచ్చింది దాని తర్వాత చూడండి మమ్మల్ని ఎందుకు హా అసహ్యమైపోయిందా మన జీవితాలు ఆయనకు అసహ్యం అయిపోయినాయా అని ప్రశ్నిస్తున్నారు వై హ చూడండి మాకు చికిత్స దొరకనంతగా నీ వేల మమ్మల్ని కొట్టి తివి చూడండి కొన్నిసార్లు ఈ విషయం నేను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తా ఉంటాను ఎన్ని మందులు తిన్నా స్వచ్ఛత రాదు ఎన్ని డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ వచ్చినా అది ఏం ప్రాబ్లమ్ తెలియదు రూట్ కాజ్ తెలియదు రూట్ కాజ్ తెలక్కుంటే వాడేసరికి మంది ఇవ్వడు డాక్టర్లతో సమస్య ఇలా చది నేను వాళ్ళను ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉంటాను ఎందుకు కారణం ఎందుకంటే వాడి రూట్ కాజ్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు సిమ్టమ్స్ సిమ్టమ్స్ ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఈ రోజు రూట్ కాజ్ వాడికి అర్థం అర్థాన్ని ఎందుకు ఇది వచ్చిందంటే అన్నోన్ కాజ్ అన్నోన్ అంటారు కాజ్ అన్నోన్ అంటే మెడికల్ లాంగ్వేజ్ లో ఇడియోపతి అంటారు ఇడియోపతి అంటే కాజ్ అన్నోన్ అంటే ఎందుకు వచ్చిందో తెలియదు కాజ్ ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ఎందుకు ఎండాల్సిందంటే కాజ్ అన్నోన్ డయాబెటీస్ ఎందుకు వచ్చిందంటే కాజ్ అన్నోన్ క్యాన్సర్ ఎందుకు వచ్చింది మొన్న ఒక డాక్టర్ నిన్న స్టేజ్ మీద నిలబడితే ప్రశ్న వేసిన గాబరా అయిపోయినాడు కాజ్ అన్నోన్ అన్నప్పుడు క్యాన్సర్ ఎందుకు వస్తుందో నీకేదా అన్నప్పుడు నువ్వు ఎండిఏ చేసినావు మళ్ళీ కీమోథెరపీ ఎందుకు ఇస్తున్నావు కాజ్ అన్నోన్ కాజ్ అన్నోన్ అంటే మందుకు అనుకోలేదు మందు దొరకదు ఈ కూడా మళ్ళీ మందు దొరికినప్పుడు నువ్వు ఎందుకు కీమోథెరపీ ఇస్తున్నావు పది మంది డాక్టర్లు క్యాన్సర్ తో సఫర్ అయితే వాడే క్యాన్సర్ డాక్టర్ అయింది కూడా వాడు తీసుకోనట్ట కీమోథెరపీ పది మందిలో తొమ్మిది మంది కీమోథెరపీ తీసుకున్నట్ట ఒకటి తీసుకుంటానట్ట మీరు చెప్పింది కరెక్టే అనేసి ఇమ్మీడియట్లీ దిగిపోయింది స్టేజ్ మీద ఇంకటి ఇంకా ఎండిపెడెస్ ఇస్తాడు ఎటువంటి అని ఈ రోజులలో అటువంటి మోసకరమైన జీవితాలలో ఉన్నారు వాళ్ళు చదివిందే కరెక్ట్ అనుకుంటుండే కానీ వాళ్ళు చదివిందే రాంగ్ అని అని వాళ్ళు అంత మోసంతో నిండింది ముఖ్యంగా మెడికల్ ఫీల్డ్ అయితే నేను చాలా కాలం నుంచి ఈ విషయాన్ని ప్రార్థిస్తున్నాను ప్రభావ ఇవి కాస్ అన్నుప్పుడు మరి మీ బిడ్డలు ఎంతగానో శ్రమం అనుభవిస్తారు ఎంతో వాళ్ళు ఎన్నో రక్షణ పొందిన వాళ్ళు పరుశుద్ధంగా జీవిస్తున్నారు వాళ్ళకి ఎందుకు ఆ రోగాలు వస్తున్నాయి నేను ఎన్ని సార్లు ప్రార్థన చేసిన అప్పుడు నాకు దేవుడు ఎన్నో రీసెర్చ్ రిపోర్ట్స్ చూపించాడు ఆ రీసెర్చ్ రిపోర్ట్స్ ని ఈ రోజు నా డాక్టర్స్ రిజెక్ట్ చేసిన సరే నేను అవన్నీ డీటెయిల్ గా మీకు చెప్పాను ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే అవన్నీ అర్థమవుతాయి అందరికి అర్థం కావు కదా ఆ విషయాలు ఇందాక కొంచెం క్లుప్తంగా నేను పంచుకుంటున్నాను సంపత్ అగ్రికల్చర్ రెవల్యూషన్ గతంలో లేనప్పుడు మనుషులు ఈ బియ్యము గోధుమలు ఇవన్నీ రకరకాల దినుసులు ఏమంటారు వాటిది మీరు ధాన్యాలు పండించకపోయే వాళ్ళు అగ్రికల్చర్ రెవల్యూషన్ ముందు పండించకపోయే మళ్ళీ ఏం తినేవాళ్ళు ఏం దొరుకుతాయి తినేవాళ్ళు అగ్రికల్చర్ రెవల్యూషన్ తర్వాత పండించడం స్టార్ట్ చేశాడు నైన్టీన్ సెవెంటీ లో నైన్టీన్ లో ఒక డాక్టర్ ఆన్సల్ కీజ్ ఆయన పేరు ఆయన గురించి ఎవ్వరు ఈరోజు చర్చించరు కానీ ఆయన చెప్పిండు ఏంటంటే కొలెస్ట్రాల్ వలన హార్ట్అటాక్స్ వస్తాయి తర్వాత ఆయన రీసెర్చ్ రిపోర్ట్ ఇప్పటి కూడా అవైలబుల్ ఉంది ఇంటర్నెట్ లో ఆయన ఆయన రాసిన ఆర్టికల్ ఆయన ఊహించి చెప్పిండు అంతేగాని ప్రూవ్ చేసి చెప్పలేదు కొలెస్ట్రాల్ తినడం వలన హార్ట్అటాక్ వస్తాయనేసి ఎక్కడ ప్రూఫ్ లేదు ఈ రోజు కూడా రీసెర్చ్ రిపోర్ట్ కూడా లేదు ఫ్యాట్ తినడం వలన హార్ట్అటాక్స్ వస్తాయన్న ఒక్క రీసెర్చ్ రిపోర్ట్ అయినప్పుడు వాళ్ళు ఎందుకు దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు ఒక ప్రొఫెసర్ క్లాస్ లో చెప్పిండు స్టూడెంట్స్ విన్నాడు వాడు డాక్టర్ అయినాడు వాడు వాడు పేషెంట్స్ చెప్తున్నాడు ఆ రీతిగా ఒక లైని ఒక అబద్ధాన్ని వాళ్ళు ఆశ్రయించి ప్రపంచం అంతటా దాని తర్వాత స్ప్రెడ్ చేసేరు అంత స్ప్రెడ్ చేశారు అబద్ధాలు స్ప్రెడ్ చేసేది ఈ లోకం అంతా అబద్దాన్ని ఆశ్రయించింది అనేసి మనం యశగ గ్రంథాలను చూసినాం ఎన్నిసార్లు నాకేం కాదులే నువ్వు అబద్దాన్ని ఆశ్రయించి నాకేం కాదులే అంటే ఏం కాకుండా పోతుందా దానికి తగిన సఫరింగ్ ఉంటుంది యాలజీ సెల్ ఏమంటారు సెల్ బయాలజీ అనే సబ్జెక్ట్ జనంలోకి ఇవన్నీ అర్థమైంది నువ్వు చదివిన సెల్ గురించి హ్యూమన్ సెల్ లో హ్యూమన్ సెల్ ప్రాసెసింగ్కి ఫ్యాట్ అవసరం సరే ఫ్యాట్ అంటే మీరు భయపడతారు మెడికల్ లాంగ్వేజ్లో ఫ్యాటీ యాసిడ్ అంటారు దాన్ని ఫ్యాటీ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ బాడీకి ఆ లివింగ్ సెల్ కి సెల్ ప్రాసెసింగ్ దాని జీవకణంలో అది వర్క్ కావాలంటే దానికి ఫ్యాటీ యాసిడ్ అవసరం మీరు ఫ్యాట్ తినకపోతే ఏమవుతుంది మళ్ళీ సెల్ కి ప్రాసెస్ ఎట్లయితే సెల్ రెండవదిగా సెల్ కి మైక్రోగ్రామ్స్ గ్లూకోజ్ అవసరం జీవకణంలో కొంచెం షుగర్ పదార్థం ఇంగ్లీష్ మన భాషలో షుగర్ అంటాము ఇంగ్లీష్లో గ్లూకోజ్ అంటారు అది డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ షుగర్ ఉంటాయి గ్లూకోజ్ మైక్రో ఆర్గన్స్ గ్రామ్స్ అవసరం ప్రతి జీవకణానికి అయితే అది డైరెక్ట్ గా స్వీకరించదు షుగర్ ని డైరెక్ట్ గా స్వీకరించదు మన జీవకణం అది సర్వైవ్ అది ఫంక్షన్ కావాలంటే దానికి మినిమం కొంచెం షుగర్ అవసరం మళ్ళీ అది ఫంక్షన్ కావాలంటే అది ఏం చేస్తుంది అంటే నువ్వు తిన్నదంతా షుగర్ రూపకంగా మారుతుంటది ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ అంటావు అంటే పిండి పదార్థాలు నేను ఏ పిండి పదార్థం తిన్నా షుగర్ రూపకంగా మారిపోతుంటది బాడీలో అయితే ఈ శలికి కొంచెమే అవసరం తక్కింది అంతా విడిచిపెడుతుంది అది ఆ తక్కింది మళ్ళీ ఎక్కడికి పోవాలా పైగా ఏ జీవకణం కూడా మన శరీరంలో డైరెక్ట్గా షుగర్ ని తీసుకోదు అది అది అంటే నేను షుగర్ మాలిక్యూల్ని తీసుకోవాలంటే నాకు ఇన్సులిన్తో పాటు కలిసిన్ షుగర్ మాలిక్యుల్ అవసరం అంటుంది దాని గుణగణం కాబట్టి జీవకణానికి డైరెక్ట్ షుగర్ అబ్జార్బ్షన్ ఉండదు దానికి ఇన్సులిన్ కలవాలా ఇన్సులిన్ అనేది హార్మోన్ బాడీలో రిలీజ్ అవుతూ అయితే ఆ హార్మోన్ ఆ ఇన్సులిన్ షుగర్ మాలిక్యుల్ తో బైండ్ అయినాకనే మన జీవకణం దాన్ని స్వీకరిస్త ఇది దేవుడు పెట్టిన విధానం దాన్ని ఎవడు అబ్జెక్ట్ అపోజ్ చేయడానికి దాన్ని రిజెక్ట్ చేయడానికి కూడా వీల్లేదు అది విధానం అది అట్లా పెట్టిండు దేవుడు మీరు కార్బోహైడ్రేట్స్ తింటే షుగర్ వస్తుంది బాడీలకి ఒక స్పూన్ ఒక టీ స్పూన్ కంటే ఎక్కువ షుగర్ మన బాడీకి అవసరం లేదు పర్ డే కానీ మనం ఎక్కువ తినేస్తున్నాం పర్లేదు ఎక్కువ తినేస్తున్నాము కానీ అది తీసుకునేంత అంతే తీసుకుంటుంది అది తక్కిందంతా రీచార్జ్ చేస్తుంది అయితే అది తీసుకుంటే విధానం కూడా ఇన్సులిన్ కలిస్తే తీసుకుంటది లేకుంటే తీసుకో అయితే నేను చదివిన కొన్ని రీసెర్చ్ రిపోర్ట్స్ చాలాసారి డిస్కస్ చేసిన డాక్టర్స్ వాళ్ళకి తెలియదు ఇందులో వాళ్ళ క్లాసెస్ చదివిండి ఎప్పుడో నైన్టీన్ ఫార్టీస్ నైన్టీన్ ఫిఫ్టీస్ నైన్టీన్ సెవెంటీస్ నైన్టీన్ ఎయిటీస్ చదివిండి వాళ్ళు తెలియదు లేటెస్ట్ డెవలప్మెంట్ ఎందుకంటే డాక్టర్స్ ఓన్లీ ప్రాక్టిషనర్స్ వాళ్ళు వాళ్ళు రీసర్చర్స్ కాదు కొంతమంది ఉన్న ప్రొఫెసర్స్ వాళ్ళ లైన్ ఆఫ్ రీసెర్చ్ వేరే ఉంటుంది ఇప్పుడు లో మనం చూస్తాము ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో డాక్టర్స్ వాళ్ళ ప్రొఫెసర్స్ బేసికలీ ప్రాక్టీస్ చేస్తారు రీసెర్చ్ కూడా చేస్తారు కానీ వాళ్ళ ఓన్ ఏరియా ఇంట్రెస్ట్ రీసెర్చ్ చేస్తారు అన్నిట్లలో చేయరు కాబట్టి మరి ఇప్పుడు ఈ జీవకణం ఏం చేస్తుందంటే ఇన్సులిన్ తో పాటు కలిసి వస్తేనే నేను నేను స్వీకరిస్తాను లేకుంటే స్వీకరించిన రిజెక్ట్ చేస్తుంది అది ఇంతకాలము అది యాక్సెప్ట్ చేసింది సడన్లీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్తో పాటు కలిసి వచ్చినా రిజెక్ట్ చేస్తుంది అది అదే డయాబెటీస్ ప్రాబ్లం డయాబెటీస్ వాళ్ళకి ఇన్సులిన్ ఉంటుంది కానీ ఈ జీవకణము ఆ ఇన్సులిన్ తో పాటు కలిసిన షుగర్ మాలిక్యుల్ని రిజెక్ట్ చేస్తుంది ఆ రిజెక్ట్ చేసిన విధానమే డయాబెటీస్ అన్నాయి అయితే నీ సొంత జీవకణము నీ శరీరంలో ఉన్న ఆ హార్మోన్ ని ఎందుకు తృణీకరిస్తుంది ఈ రోజు కూడా ఏ ఇంగ్లీష్ డాక్టర్కి అర్థం కాదు దాన్ని ఏమంటారు ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటారు ఒక ఒక టర్మ్ పెట్టేసారు ఏంటంటే నీ శరీరమే నీ శర్రానికి శత్రువు నీ శరీరం యోలంలోని అవయవాలు నీ శరీరంలోని జీవకణాలు నీ శర్రాన్ని తృణీకరిస్తున్నాయి మళ్ళీ దానికి మందులేదు ఈరోజు ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ కి ఏ మందు లేదు క్యాన్సర్ డయాబెటీస్ అల్జైమర్స్ పార్కిన్సన్స్ డిసీజ్ ఆర్థ్రైటిస్ ఇవన్నీ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ వీటికి మందు లేదు ఇంగ్లీష్లో మందు లేదు ఎందుకు లేదు నీ ఓన్ బాడీ నీ శరీరంలోని అవయవాలు నీ శరీరాన్ని త్రుణీకరిస్తున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మందు అందుకే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు హండ్రెడ్ గ్యారెంటీ ఇవ్వడం వల్ల యాక్సెప్ట్ చేయడానికి ఒక ఇమ్యూనో సపర్సెంట్ అనే డ్రగ్స్ ఇస్తూ ఉంటారు చాలా కాస్ట్లీ డ్రగ్స్ అవి అవి ఇచ్చినా కూడా అక్సెప్ట్ చేసిన గ్యారంటీ లేదు ఎందుకంటే నీ శరీరము వేరే అవయవాన్ని స్వీకరించండి బయట అవయాలను స్వీకరించు అందుకు అనారోగ్య పాలవుతూ అయితే ఇది మటుకు వింతరకమైనది ఆర్టోఇమ్యూన్ డిసార్డర్స్ వాటికి మందులు లేవు ఇంగ్లీష్లో ఎందుకు లేవు అంటే రూట్ కాస్ తెలియదు ఎవ్వడికి కూడా రకరకాల థియరీస్ ఉన్నాయి లైఫ్ స్టైల్ డిసీజ్ అని స్ట్రెస్ ఎక్కువ అయితే షుగర్ స్ట్రెస్ షుగర్ వస్తుందని ఇట్లా నాటి కాలం నుంచి మీ పూర్వీక్లోకి ఉంటే మీకు కూడా ఇట్లా థియరీస్ చెప్పింది కానీ ఎవరికి కూడా దానికి ప్రూఫ్ లేదు ఈరోజుకి కూడా ఈరోజు కూడా ప్రూఫ్ లేదు ఎందుకంటే రూట్ కాస్ లేనప్పుడు మందుకు అనుకోలేరు మందుకు అనుకోలేరు కాబట్టి నీకు క్యూర్ ఉండదు కాబట్టి వాటికి కారణం లేనప్పుడు మందులు అనుకోలేరు కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే మేనేజ్ చేయడానికి కొరకు అంటే జబర్దస్తిగా నీ జీవకాణాన్ని యాక్సెప్ట్ చేయరీతిగా వాళ్ళు ఒక మందు కలిపారు మందు కనిపించారు ఆ మందు చేసుకుంటే ఏమవుతుందంటే ఆ షుగర్ మాలిక్యులతో పాటు కలిసిన హార్మోన్ ఇన్సులిన్ ని స్వీకరించినట్టుగా చేసుకున్నారు చేశారు ఇప్పుడు ఆ మందులు వాళ్ళు ఏమంటారు అంటే జీవితాంతం నిలలేదు ఇవి జీవితాంతం నెల అప్పుడే మీకు నార్మల్ అవుతుంది దురదృష్టం ఏంటంటే ఈ విషయం నేను మీకు చాలా చాలా మంది తెలియదు ఇన్సులిన్ అనేది హార్మోన్ అది తరచుగా రిలీజ్ అవ్వద్దు బాడీలో అది తరచుగా రిలీజ్ అవుతే ఏమవుతుంది అంటే అది మిగిలిపోయిన అంటే సెల్ ఎంత తీసుకుంటే అంత తీసుకుంటుంది షుగర్ తక్కిన షుగర్ ఏం చేస్తా తెలుసు అది ఫ్యాట్ గా మార్చేస్తుంది మార్చి ఎక్కడ స్టోర్ చేయాల ఆర్టరీస్ స్టోర్ చేస్తుంది అందుకే భయపెట్టేది కాదు బట్ దానికి దేవుడు మార్గం కూడా దిక్కిచ్చేది ఖచ్చితంగా షుగర్ అంటే ఆల్రెడీ హార్ట్అటాక్ వచ్చినట్లు అని డాక్టర్స్ చెప్తారు వాడిని తెలుసు ఎందుకంటే ఈ తెలుసు వాడికి కానీ చెప్పడు ఏంటది కంపల్సరీ డయాబెటీస్ కి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే ఆ బ్యాలెన్స్డ్ షుగర్ అంతా అది ఫ్యాట్ గా మార్చుకొని స్టోర్ చేసి పడుస్తుంది ఎక్కడ పడితే అక్కడ ఆర్టరీస్ల ఎక్కడ పడితే అక్కడ మగవాళ్ళకి ఇక్కడ నుంచి ఫైవ్ భాగం వరకు స్టోర్ చేస్తుంది లేడీస్ కి క్రింది భాగం వరకు స్టోర్ చేస్తుంది అది సిస్టమ్ అదే అది నాకు కూడా తెలియదు బట్ అది ఒక విధానం కాబట్టి ఫ్యాట్ ని ఆ రీతిగా డిపాజిట్ చేస్తూ ఉంటుంది అయితే నాకు నేను ప్రార్థన చేసినప్పుడు వీటికి సైంటిఫిక్ గా సరే సైంటిఫిక్ గా కన్విన్స్ చేస్తాం కరెక్ట్ గానీ మన సొల్యూషన్స్ ఏమి ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ వాక్యం ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము పదమూడవ వచనంలో ఈ వాక్యం చూసినాకనే మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ లోకంలో సొల్యూషన్స్ లేవు అంటే ట్రీట్మెంట్స్ ఎందుకు రావు ముప్పై పదమూడవరదవ వాక్యం నీదేనా చూడండి ఏమందాడా నీ గాయం చికిత్స చేయు లేదు బాగా అర్థం చేసుకోండి చికిత్స మందు లేదు దేనికి కొని గాయం అడు ఉంది చూడండి ఓ విషయం బాగా అర్థం ఆయన ఎందుకు గాయం పెడతాడు గాయాలు పెట్టేవాడైనా మాన్పేవాడు కూడా ఆయన గాయపరచు వాళ్ళను నేనే స్వస్థపరచు వాళ్ళను కూడా నేనే ఆయన విధానం అది ఎందుకు ఆయన నిన్ను హర్ట్ చేస్తాడు ఎందుకు నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు ఇంగ్లీష్ చాలా బాగుంది ఇక్కడ జనమయ చాప్టర్ థర్టీ వర్డ్స్ థర్టీన్ దేర్ ఈస్ నూ ప్లీట్ దై కాజ్ నీ పక్షంగా వ్యాజ్యమాడువాడు నీ పక్షంగా విజ్ఞాపన చేయవాడు ఒక్కడు లేడనుంది అట్లనే ఉందా మళ్ళా సార్ చూడు చూడండి నీ పక్షంగా అంటే నువ్వు కష్టపడుతున్నావు నువ్వు గాయపడినావు నువ్వు బాధను అనుభవిస్తున్నావు నీ పక్షంగా వ్యాజ్యం ఆడేవాడు ఎవరు లేడు ఇంగ్లీష్ లో అట్లా లేదు ప్లీడనుంది వ్యాజ్యం అంటే ఆర్గ్యూ చేయడం కదా ఇక్కడ ప్లీడనుంది అంటే నీ పక్షంగా ప్రార్థన చేసేవాడు ఎవ్వరు లేడు అర్థమవుతుందా మీ అందుకే ఇంగ్లీష్ తెలుగు చాలా కేర్ఫుల్ గా చెక్ చేసుకోవాలి మనం అనేసి ఏది రిజెక్ట్ చేస్తాం అన్నింటిని యాక్సెప్ట్ చేస్తాం కొన్ని కావాలని పర్మిట్ చేసిండు తెలుగులో కొన్ని కావాలని పర్మిట్ చేయలేదు ఎందుకంటే మనము ఆయన కాల దగ్గరకు వచ్చి నేర్చుకోవాలా మరియా ఆయన కళ దగ్గర కూర్చొని ఇవన్నీ నేర్చుకొని ఎంత ఆనందించింది ఆయన ఎందు మనం కూడా ఎల్లప్పుడు చూడండి ఇక్కడ ఎంత బాగుందో దర్ ఈస్ నట్లీడ్ దై కాస్ నీ పక్షంగా విజ్ఞాపనం చేసేవాడు ఎవడు లేడు దాని తర్వాత చేస్తే నీ గాయం నాకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు ఇప్పుడు అర్థమవుతుందా ఆయన మందులు పెట్టలేదు వాటికి పర్మిట్ చేయలేదు మందు ఎందుకు చేయలేదు అనేది మీరు బాగా అర్థం చేసుకోవాలా చేస్తేమవుతుంది తెలుసా తప్పుగా అర్థం చేసుకోకండి క్యాన్సర్కి మందు దొరికింది అనుకోండి హెచ్ఐవికి మందు దొరికింది అనుకోండి డయాబెటీస్ కి మందు దొరికిందనుకోండి మనం అంతా ఏం చేస్తాం మందుల మీద ఆయనపడతాం ఇంకా మనకి దేవుడు అవసరం లేదు అది అల్టిమేట్ గా జరిగేది నాకు అవసరం లేదు దేవుడు మనుషులు అట్ట తయారవుతారు అన్నట్టు ఆయన తట్టు ఆకర్షించబడుకో కొన్నిసార్లు ఫర్మేట్ చేస్తాడు దాని చూడండి ఆయన మరణ మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు ఖచ్చితంగా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు నేను ఎన్నడూ నీ విడను ఎందుకు చెప్పిన వాక్యం ఇక్కడనేమో మందు లేదంటున్నాడు నీ గాయంలో చికిత్స కలడానికి వరకు మందు లేదంటున్నాడు చూడండి నా హోము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నీదా అప్పు బ్రదర్ నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది నీ గాయం నకు చికిత్స ఎవడు చేయాలడు నీ గాయం చికిత్స నీ శ్రమకు నీ బాధకు చికిత్స ఎవ్వడు ఇది మనం అర్థం చేసుకోలే ఎందుకంటే మిమ్మల్ని స్లోగా నేను ఏం చేసిన డిస్కరేజ్ చేస్తాను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నా ఏమని ఎంకరేజ్ చేసినట్టే ఎవడు మిమ్మల్ని స్వస్థపరచలేడు ఈ లోకంలో ఏ డాక్టర్ స్వస్థపరచలేడు ఏ మెడిసిన్ స్వస్థపరచలేదు ఎందుకంటే ప్రతి మెడిసిన్ కి కాంట్రాండికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఒక ఒకటి స్వస్థత పొందుదాం అనుకుంటాం గానీ ఇంకొక అవయవం దెబ్బతింటా ఉంటుంది ఇంగ్లీష్ మందులలో సమస్య అది కాబట్టి నీ గాయం ఏం చేద్దరు మళ్ళీ నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది అంటే బహు బాధకరమైనది చెడ్డదంటే బహు కష్టతరమైంది నొప్పితో కూడింది వేదనతో కూడింది తర్వాత ఎవడును చేయి చాలాడు మనం బాధపడుతుంటే ఈ లోక అసలు ఉంది అక్కడ వాక్యం ఆనందించుకొని ఆనందించుకోను ఎందుకంటే దావెది రాజు ప్రార్థన అటేస్తాడు ఆయననే పర్మిషన్ ఇచ్చినప్పుడు నేను శ్రమ అనుభవించాలనే ఇంకా నేను వాడు వీడు నన్ను తిడతా ఉంటే ఎందుకు కసరుకోవాలా వాని ఎందుకు తిట్టుకోవాలా తిట్టుకొని ఆయన ఆగే లేకుంటే ఎవరిని తిట్టనియ్యాడు కదా ఎవరు మెఫ్ పోతా హిమ్మి షిమ్మి కదా షిమ్మి తిడతా దావిదిని గోడ మీద నడుచుకుంటా పోతూ అప్పుడు యోవాబు అనే సైని ఆయన సైన్యాధిపతి ఉంటాడు దావిదు పక్కన రాజా నువ్వు ఆగ్గిపోయి వాడిని తల నరికేస్తా అంటే అప్పుడు దావిదరాజు ఏమంటాడు యహోవా సెలవీయకపోతే వాడు నన్ను తిట్టాడు అంటే మనల్ని ఎవరన్నా తిట్టాలంటే ప్రవ్వే సెలవీయాలా అర్థమవుతుందా కాబట్టి చాలాసారి నేను గమనిస్తాను నువ్వు నిజంగా మీ దేవుడు నిజమైతే నీకు ఎందుకే కష్టం నేను అవమానపరుస్తుంది ఒక తిడుతున్నాడు వాడిని నువ్వు బాగా చెప్తావు వాక్యము మళ్ళీ ఎందుకు స్వస్థతలు వస్తాయే ఎందుకు గాయాలెత్తనాయి ఎందుకు సేవలు అనుభవిస్తారు చాలా చెప్తారు ఈ వాక్యం కానీ బాగా అర్థం చేసుకోండి మనకు ఒకటే దేవుడు మందు లేదు చికిత్స చేసేవాడు లేడు దాని తర్వాత నీ పక్షంగా ప్రార్థన చేసేవాడు ఎవ్వడు లేడు లోకంలో ఏ డాక్టర్ నీ మంచి కోరేవాడు కాదు ఏ ఫార్మసిటికల్ కంపెనీ నీ నుంచి ఏ మంచి కోరారు నీ నుంచి ఓన్లీ పైసలే కోరతా నీ నుంచి అంతా దోచుకుంటుంది అది దొరికిందంటే పేషెంట్ దోచుకోవడమే ఈ లోక విధానం ఎవడు నీ పక్షంగా వ్యాధ్యం ఆడాడు కానీ నేను మీకు ఒక తువార్తని మీకు చూపించబోతున్నాను ఎవరు దొరికింది సిస్టర్ మీకే మలాఖీ గ్రంథం నాలుగవ అధ్యాయము రెండవ అచ్చనం ఈ లోకంలో ఎవడుని స్వస్థపరచడు అయితే నానామందు భయభక్తులు గలవారు అగు మీకు నీతి నీతి సూర్యుడు ఉదయించును భయభక్తులు నా నామందు యేసుక్రీస్తు నామందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయించు ఆయన ఒక్కడే నమ్మదగినవాడు అక్కడ నుంచి చూడండి ఏముంది ఏం చేస్తున్నాడు ఆయన ఆయన నీతి సూర్యుడు అంటే నీతి గలవాడు రక్షించేవాడు నీతి అంటే రక్షించేవాడు తర్వాత అతని రెక్కలు చూడండి అతని రెక్కలు ఆరోగ్యం కలగచేయను నేను ఇప్పుడు అవన్నీ నేను మీకు చూపిస్తున్నాను జేమ్స్ రాంగ్ నంబర్స్ మీరు ఇంటి వెనక చూసుకోండి చాలా ఆసరయకరమైన మెసేజ్ ఉంటుంది అందులో హిడన్ మెసేజ్ మీరు ఇంటి వెనక చూసుకోండి సార్ చదవల్స్టారు అది నానామందు భయభక్తులు కలుగు కలవరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి రొవ్వన దూడలు గంతులు వేయినట్లు అది సంతోషం అంటే మీరు స్వస్థత పొందుతారు మీకు సంతోషం వస్తుంది మీరు ఆనందంతో గంతులు వేస్తారు అని చెప్తున్నాడు ఇక్కడ ఎందుకంటే ఈ లోకంలో మందులు లేవు ఈ లోకంలో స్వస్థత లేదు మిమ్మల్ని ఎవ్వరూ ఆశ్రయించలేరు మిమ్మల్ని ఎవ్వరూ ఆదరించలేరు మీ పక్షంగా ఎవ్వరు వ్యాధ్యం ఆడలేరు కాని ఇక్కడ ఒక్కయన ఉన్నాడు ఆయన పేరే యేసు ప్రభు ఆయన నీకు స్వస్థత ఇస్తా అంటున్నాడు స్వస్థత అడా ఏమన్నాడు ఆరోగ్యం ఆరోగ్యం ఇస్తాన ఆరోగ్యానికి స్వచ్ఛత ఆరోగ్యానికి స్వచ్ఛత కేడాక్టర్స్ ఏం చేస్తారు మెడిసిన్స్ క్యూర్ క్యూర్ అవుతుంది డిసీజ్ క్యూర్ అవుతుంది హీలింగ్ హీలింగ్ ప్రభు ఒకటే ఇస్తారు ఇంకా యవర్ అందుకే చాలా మీరు చూస్తారు డాక్టర్స్ మా చేతిలో మేము చేయాల్సిన అంత పని మేము చేసినాం మా చేతిలో ఏం లేదంటారు ఎందుకు వాడు హీల్ చేయలేడు వాడు హీల్ చేయలేడు కొంతమంది అంటారు ఇంకా మీరు మీ దేవుడిని మీరు ప్రార్థన చేసుకోండి అంటారు కొంతమంది అంటారు మీరు మీ కుల దేవుడిని ప్రార్థన చేసుకోవడం నుంచి వదిలేస్తారు అన్నట్టు కాబట్టి చూడండి ఆయన స్వస్థపరిచి దేవుడు నేను చూపిస్తా మీకు ఒక వాక్యము మత్తవార్త ఇర నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వర్షంలో మత్తవార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ దేవుని రాజాని గురిసిన సువార్తను ప్రకటించు చూడండి ప్రజల్లోని ప్రతి వ్యాధి జాగ్రత్తగా ఆలోచించండి ప్రతి వ్యాధి చూడండి ప్రతి రోగమును ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థపరచు చూడండి గళలి అంతటా గళలి అంటే అనిల ప్రాంతం అనిల ప్రాంతంలో ఆయన సంచరించండి ప్రతి రోగమును ప్రతి వ్యాధిని స్వస్థపరుస్తున్నాడు చూడండి ఆయననే నీతిశురుడు ఆ నీతిశురుడిని నేను పరిచయం చేస్తున్నాను మళ్ళా కొత్తగా మీకు ఆల్రెడీ తెలుసు గురించి రీఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం కానీ ఇప్పుడు మనం రీడెడికేట్ చేసుకోవాలా మన లైఫ్ ఆయన కొత్తగా పరిచయం చేసేది కాదు మీకు రీ రీడెడికేట్ చేసుకోవడం కోరుకు అంటే తిరిగి మనం ఆయనకి సమర్పించుకోవడం కోరుకు నేను మీకు అతని గురించి చూపిస్తున్నా ఆయన చూడండి ఆయన పక్షంగా చూడండి ఆయన నాలెడ్జ్ కూడా ఇస్తాడు మనకి ఆయన నాలెడ్జ్ ఇస్తాడు ఆయన జ్ఞానం కూడా ఇస్తాడు అంటే విజ్డమ్ కూడా ఇస్తాడు మన శ్రమల నుంచి మనం ఎట్లా బయటపడాలా అనేది నేను ఒక ప్రొఫెసర్ లెక్చర్ విన్నాను మెడికల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అని ఒక లెక్చర్ విన్నాను అది నా దగ్గర ఉందనుకుంటుంది పవర్ పాయింట్ లైఫ్ ఆయన ఒక స్లైడ్ చేసి మెడికల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అని నేను కావాలంటే రేపు పొద్దున్న వాట్సాప్ లో పంపిస్తే మీరు చూసుకోండి వన్ కాజ్ ఫర్ ఆల్ డిసీజెస్ అని ఉంటది ఆడ స్లైడ్ అది ఒకటే కారణం అన్ని రోగాలకి ఏంటి అని అంటే కార్బోహైడ్రేట్స్ మన బాడీ ఎవ్రీ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ కి ఎవ్రీ ట్వంటీ ఇయర్స్ కి కార్బోహైడ్రేట్స్ ని ఇంటాలరెంట్ గా చేసుకుంటా అంటే దాన్ని రిజెక్ట్ చేస్తారు కార్బోహైడ్రేట్ ఇంటాలరెంట్ గా తయారవుతుంటుంది ఎవ్రీ ట్వంటీ ట్వంటీ ఇయర్స్ కి సపోజ్ కొంతమందికి ట్వంటీ ఇయర్స్ లో డయాబెటీస్ కాకపోతే వాడు ఖచ్చితంగా ఫార్టీ ఇయర్స్ లో పడుతున్నాడు డయాబెటిక్ ఫార్టీ తర్వాత డయాబెటిక్ అవుతున్నారు ఒకవేళ ఫార్టీలో మిస్ అయినట్టు సిక్స్టీకి ఖచ్చితంగా వాడు డైబెటిక్ అవుతున్నాడు దాని తర్వాత వాడి లైఫ్ డిజనరేట్ అవుతుంది సిక్స్టీ నుంచి అదే సైంటిఫిక్ రీసెర్చ్ రిపోర్ట్ చూసిన ట్వంటీ ఇయర్స్ నీ బాడీ దాన్ని టాలరేట్ చేసిందంటే ట్వంటీ ఇయర్స్ తర్వాత అది ఇంటాలరెంట్ గా తయారవుతుంది కార్బోహైడ్రేట్స్ కి ఒక డాక్టర్ అని రీసెర్చ్ చేసి ఆ రిపోర్ట్ తయారు చేసిండి ఆయన ఆ ప పెద్ద ఆడియన్స్ కి ప్రజెంటేషన్ నేను ఆ స్లైడ్ కాపీ చేసుకున్నా ఎందుకంటే చాలా ఆ స్లైడ్ లో చూసిన కేవలం కార్బోహైడ్రేట్స్ ఉండాలంటే పిండి పదార్థాలు వల్ల ఎన్ని రోగాలున్నాయో కాబట్టి మీరు పిండి పదార్థాన్ని తగ్గించేసుకోండి ఎందుకంటే మన బాడీ పిండి పదార్థం కొరకు తయారు తర్వాత ఆ గింజలు ఉంటాయి కదా మీరు ఏమంటారు వాటిని గ్రెయిన్స్ ఇంగ్లీష్ లో గ్రెయిన్స్ నేచర్ ఏం తెలుసా దాని నేచర్ దాని గుణగణం గ్రెయిన్స్ గుణగణం ఏంటంటే అది మీరు పిండి చేసినా ఉడకబెట్టినా ఏమి చేసినా అది డైజెషన్ ని రెసిస్ట్ చేస్తుంది అంట దాని నేచర్ అట్లా పెట్టిండే ఎందుకు పెడతారు చెప్పండి అంటే మీరు ఆ గింజలని ఉడకబెట్టుకొని తిన్నా వాటిని ఎంచుకొని తిన్నా లేక పిండి చేసి రొట్టెలు చేసి వాటి నేచర్ మారదంట అంటే డైజెషన్ కానియకుండా అడ్డగించుకుంటూ ఉంటదంట కానీ మీ మెటాబాలిజము మీ ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని స్ట్రగ్లింగ్ అవుతా ఉంటే దాన్ని జబర్దస్తిగా డైజెజన్ వరకు ఆ ప్రాసెస్ లో మీ అవయవాలు అన్ని స్ట్రెయిన్ అయిపోతా ఉన్నాయి అంటాడు డాక్టర్ డేవిడ్ పర్ల్ మ్యాటర్ అనే పేరు డాక్టర్ పేరు బ్రెయిన్ గెయిన్ బ్రెయిన్ గ్రెయిన్ బుక్ పేరు వెరీ పాపులర్ బుక్ అది ఆ బుక్ లో ఇవన్నీ ఉన్నది అది కావాలంటే నేను సంపద ఇస్తాను ఆ బ్రెయిన్ గ్రెయిన్ ్రెయిన్స్ మన బాడీ కొరకు తయారు చేయబడలేదు అని ఆయన ప్రూవ్ చేసి చూపించాను అది రెసిస్ట్ చేస్తుందంట డైజెస్టన్ కానియకుండా కానీ కడుపులో పోయినాక ఏదైనా డైజెస్ట్ కావాల్సిందే కదా కాబట్టి మన బాడీ విధానం ఏంటంటే దాన్ని జబర్దస్తిగా డైజెస్ట్ చేయడానికి ప్రయాస పడుతూ ఉంటుంది ఆ ప్రయాసంలో అది అవయవాలు వీక్ అయిపోవడం కోల్పోవడం జరుగుతూ కాబట్టి మనం నేర్చుకోవాలి ఈరోజు నుంచి సెవెంటీ పర్సెంట్ బ్రెయిన్ కొలెస్ట్రాల్ సెవెంటీ ్రెయిన్ ఫంక్షన్ కావాలంటే దానికి సెవెంటీ పర్సెంట్ కావాలంటే కొలెస్ట్రాల్ నువ్వు కొలెస్ట్రాల్ నీ ఫుడ్లోకి ఏం తీసేస్తున్నావు హైడ్రోజనేటెడ్ ఆయిల్లో కొలెస్ట్రాల్ ఉండదు సన్డ్రాప్స్ ఏమేమో పేర్లుంటాయి అండ్ కొలెస్ట్రాల్ ఉండదు అది హైడ్రోజనేటెడ్ ఆయిల్ కెమికల్ ప్రాసెస్డ్ ఖచ్చితంగా కెమికల్స్ ఉంటాయి అందులో అవి తిన్నడం నీ బాడీకి ఫ్యాట్ సప్ సఫిషియం క్వాంటిటీస్ రాకపోతే సెల్ ప్రాసెస్ కాదు నీ బ్రెయిన్ సరిగ్గా ఫంక్షన్ కాదు అందుకే డాక్టర్స్ అనుకున్నారు అల్జెమార్స్ కానీ పార్కిన్సెన్స్ కానీ ఎటువంటి డిసీజులు కానీ రీప్లేస్ చేస్తే శాచురేటెడ్ ఫ్యాట్ అని మాయమైపోతే చాలా రీసెర్చ్ రిపోర్ట్స్ వచ్చినాయి ఈ మధ్య మీరు వింటున్నారు కోకోనట్ ఆయిల్ తాగడం వల్ల రకరకాల క్యూర్స్ అవుతున్నాయి అనేసి అది నైన్టీన్ సిక్స్టీ రీసెర్చ్ రిపోర్ట్ ఉంది నైన్టీన్ లో దాన్ని రిజెక్ట్ చేసారు కార్డియాలజిస్ట్ ఎందుకంటే వాడికి ఇంకా వేరే పని ఉండదు కదా నువ్వు అవి తీసుకుంటే ఫుడ్ రూపకంగా తీసుకుంటే ఇంకా వాడి దగ్గర నువ్వు పోవు కదా మరి వాడు ఎట్లా బ్రతకాలా 1974 సెవెంటీ ఫోర్ లో ఆన్సర్ అనే డాక్టర్ రాసిన ఆ రీసెర్చ్ ఆర్టికల్ రాంగ్ అండ్ ప్రూఫ్ లేకుండా రాసిన ఆర్టికల్ ఊహించి రాసిన ఆర్టికల్ ని ఈ రోజు నిజం చేసుకుని వాళ్ళు నైన్టీన్ నుంచి మనుషులు మీకు ఒక విషయం చెప్పాలా నేను ఒకరోజు చాలా కాలం ఒక సైకాలజీ బుక్ చదువుతుంటే అక్కడ పిగ్మాలియన్ ఎఫెక్ట్ అనే పదం వచ్చిందా నేను అనుకున్నా భవిష్యత్తులో ఎప్పుడైనా దీని మీద ఒక బుక్ రాయాలనేసి నేను తీర్మానించిన చాలా సంవత్సరాల నుంచి పిగ్మాలియన్ ఎఫెక్ట్ అంటే ఏం తెలుసా ఒకడు ఆ గ్రీక్ దేశంలో ఆ రోజులలో ఒక రెండు సంవత్సర క్రితము బొమ్మలు వేసేవాడు చిత్ర ఉంటారు కదా మన చెక్ శిల్పం శిల్పకారి వాడు ఒకరోజు కలగనడంట నేను ఒక మంచి బొమ్మను చెక్కాలనేసి అయితే చెక్కిండట చెక్కగానే ఆ బొమ్మను చూసి వాడు ఎంతో ముగ్ధుడైపోయినట్ట ఈ బొమ్మ ఒక స్త్రీ రూపకం వస్తాన పెళ్లి చేసుకుంటాను కలగనాడంట ఆ కళలో నిజమే ఆమె స్త్రీ అయిపోయిందట ఆ బొమ్మ దాన్ని పిగ్మాలియన్ ఎఫెక్ట్ అంటారు సైకాలజీలో దాని అర్థం ఏందంటే నువ్వు ఏది ఊహించుకుంటావో దాన్ని నిజం చేసుకోవాలనుకుంటావు అర్థమవుతుందా ఈరోజు ఇంగ్లీష్ మందులన్నీ అట్లే తారే పిగ్మాలియన్ ఎఫెక్ట్ నువ్వు ఊహించుకుంటున్నావు నేను ఇటువంటి మందుగా అనుకుంటా అనుకుంటున్నావు నువ్వు ఊహించుకోని కనుకుంటున్నావు కానీ అసలు ఆ మందు దేనికి ఏ మందు చూసినా అట్లా అనుకున్నారే ఊహించి ఇప్పుడు డయాబెటీస్ మాలిక్యూల్స్ రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు కనుక్కుంటా ఉంటారు ఊహిస్తూ ఉంటారు ఈ మాలిక్యుల్ ఇట్లా తయారు చేస్తే ఎంత బాగా బిజినెస్ అవుతుంది కానీ నువ్వు ఊహించుకొని తయారు చేసినా గానీ అది అసలే నిజమైంది కాదది నువ్వు కలగంటున్నావు అది నిజమైతే ఎంత బాగుంటుందని అది తప్పు కాబట్టి మనం నేర్చుకోవాలి ఈ రోజు కవు ముందుగానే చూపించిండో ఈ లోకపు విధానము గతించిపోతుండవు ఆ ఇవన్నీ ఈ లోకపు ధర్మము ఈ లోకపు మర్యాద గతించుకోకలేదు ఇవి మనుషులు ఊహించుకొని తయారు చేసుకుంటారు కానీ మనం ఆయన చనిదికొస్తున్నాం ఆయన ఎన్నో సొల్యూషన్స్ మనకి ఇస్తున్నాడు మేము అన్ని ప్రాక్టీస్ చేసినా వాటిని ఈ మెసేజ్ తీసుకొస్తాం కూర వండుతూ మా మమ్మీ ఎండుకొరు పెడితే అవన్నీ తీసుకొచ్చి పడేస్తే నన్ను కోయమంటుంది అక్కడ కోసి కోసి కత్తెర మూత అయిపోతుంది కత్తి మూత అయిపోతుంది ఊరికాన్ని మళ్ళా దాన్ని తేజ్ చేయాలా మళ్ళా పోయాలా ఆ కోస ప్రాసెస్ లో ఎన్ని తినేస్తాను కొబ్బరి కొబ్బరి నూనె తాగుతున్నారు ఈరోజు మనుషులు కానీ దేవుడు మనకి ఎప్పుడో జ్ఞానం ఇచ్చింటే కొబ్బరి తినొచ్చు కదా కొబ్బరి నీళ్ళు తాగుతాం మీద కొబ్బరి పడేస్తాం పడేస్తామా లేదా దేవుడు సృష్టిలో అన్ని మనకు ఆల్రెడీ ఇచ్చింది నిమ్మకాయ ఇస్తే దాన్ని ఇంటికి కట్టుకుంటారు మోటార్ బైక్స్ కి కట్టుకుంటారు టైర్ కింద పెడతారు కొబ్బరి ఇచ్చింది నిమ్స్ హాస్పిటల్ ముందు నేను చూస్తాను కదా వాడు మంచిగా హీల్ అయి బయటప్పుడు కొబ్బరి కొట్టేసి పడగ్ పంటలు దాని చూస్తే నాకు విపరీతంగా గుమ్మడికాయ షాక్స్ ముందు అన్ని పాల్గొట్టాగింగ్ చేసుకుంటా పోతాను నాకు ఇష్టం జాగింగ్ చేయడం అంటే నేను జాగింగ్ చేసుకుంటా పోతుంటే విపరీతమైన కోతులు ఇక నేను ఆగిపోయినా అమ్మో అవన్నీ పడతాయి నా మీద అనేసి వాటికి డిస్టర్బెన్స్ అయితే ఏం బిహేవ్ చేస్తే వాటికి మనకు కదా అయితే ఏం చేస్తుంది అనేసి ఆగి ఒక స్థలంలో చూస్తాను వాటిని ఇవన్నీ పోయి గుమ్మడికాయలు తింటున్నాయి ఏవి ఆ పగలగొట్టిన గుమ్మడికాయలు సార్ నేను చెప్తుంది ఏంది కథ మనిషి తృణీకరించినాయి పశువులు తింటున్నాయి జంతువులు తింటున్నాయి వాటికి ఓడిచ్చిన జ్ఞానం గుమ్మడికాయ తినాలనేసి ఇంకొకటి చెప్పాల గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్ గుణగణం ఉంది అంటే మీ శరీరంలో ఉండే పాయిజన్ అంతా దిసేసారు గుమ్మడికాయ గుమ్మడికాయలు మనం తినాం ఇక్కడ ఆంధ్ర తింటారు గుమ్మడికాయలు తమిళనాడులో గుమ్మడికాయ అంటే ఎంత ప్రీతికరంగా తింటారు వాళ్ళు ముఖ్యంగా తెల్ల గుమ్మడికాయ తెల్ల గుమ్మడికాయ తింటే బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా పనిచేస్తాయంట ఎల్లో గుమ్మడికాయ బాడీలోని టాక్సిన్స్ అంతా తీసేస్తా ఉంట హైదరాబాద్ లో ఎంతో పొల్యూషన్ పిలుస్తూ కదా ఒక డాక్టర్ చెప్పిండు మ్యాక్స్ గెర్సన్ వెరీ ఫేమస్ డాక్టర్ అప్పుడు నైన్టీన్ లో ఆయన చంపేసి ఎందుకంటే ఆయన ఫిఫ్టీ క్యాన్సర్ థెరపీ ఏ కేస్ ఆఫ్ ఫిఫ్టీ క్యాన్సర్ పేషెంట్స్ క్యూర్డ్ అని బుక్ రాసిండి అది బ్యాన్ అమెరికాలో బ్యాన్ చేసి రుక్కుని ఫిఫ్టీ క్యాన్సర్ పేషెంట్స్ ని ఆయన క్యూర్ చేసిండు ఆయన ఆయన కాలంలో ఆయన ఏం చేసిండో తెలుసా ఆయన ఒకటే చెప్పిండి ఎందుకు క్యాన్సర్ వస్తుంది లేక ఏ రోగమైనా కానీ ఒక దిక్కు మీ బాడీ టాక్సిక్ కావడం వల్ల అంటే పొల్యూట్ కావడం వలన కాలుష్యం విరగడం వలన రెండవ మీ బాడీలో న్యూట్రిషన్ లేకపోవడం వలన అంటే పోషక పదార్థాలు మీ బాడీలో సమపాలన లేకపోవడం వల్ల అంటే న్యూట్రియం లేకపోవడం వల్ల ఒక దిక్కు పొల్యూషన్ ఇంకొక దిక్కు న్యూట్రిషన్ ఈ రెండు కారణాలు రోగాలు రావడానికి ఆయన చెప్పిండి దాని తర్వాత ఆ క్యాన్సర్ పేషెంట్ ఎట్లా క్యూరి మీకు చెప్పేసి నేను వాక్యం వాక్యం అంటారో మీరు లెక్చర్ అంటారో మీరు లేచినట్టు నాకు మీకే అన్ని మిక్స్ అయిపోయినా ఎర్పాటు కానీ ఆయన బుక్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పాను నేను మీకు బుక్ ఇంగ్లీష్లో ఉంటుంది అది ఆయన ఏం చేసిండే మొత్తం తోటలేసిండు ఏం టోటల్ తెలుసా క్యారెట్ తోటల్ కొన్ని ఎకరాలు తోటల్ వేసేసాడు ఒక చిన్న హాస్పిటల్ లాగా పెట్టిండు ఆయన గ్రాండ్ డాటర్ ఇప్పుడు ఆయన గ్రాండ్ డాటర్ ఇప్పుడు చూసుకుంటుంది ఆ హాస్పిటల్ అయితే అమెరికాలో నుంచి థర్మేష్ర్ వాళ్ళ థర్మేష్ ఏం చేసింది తెలుసా సౌత్ అమెరికాలో మెక్సికోలో పోయి ఆ హాస్పిటల్ కట్టుకుంది ఎందుకంటే అమెరికన్ ఫార్మసీ కంపెనీ దాన్ని ధృవీకరించింది ఇది అంతా ఉత్తదని మళ్ళీ హీల్ అయిన వాళ్ళు యాభై మంది ఉత్తదా ఆ హీలైన వాళ్ళు వచ్చిన అది ఉత్తదా ఈ లోకం ఎప్పుడు అబద్ధాన్ని ఆశ్రయిస్తుంది నిజాన్ని ధృవీకరిస్తుంది మనం అట్లా ఉండదు ఆయన ఏం చేసిందంటే ఆర్గానిక్ అంటే ఏ పెస్టిసైడ్స్ లేకుండా ఏ మందులు లేకుండా క్యారెట్స్ పెంచింది పంటలు పెంచి ఎర్లీ మార్నింగ్ ఈ క్యాన్సర్ పేషెంట్స్ ఏం చేసేవాడు ఒక పెద్ద గ్లాస్ నిండుగా ఆర్గానిక్ క్యారెట్ జ్యూస్ ఇచ్చేవాడు పల్పుతో పాటు అంతే ట్రీట్మెంట్ దాని తర్వాత ఉప్పు పెప్పర్ పౌడర్ ఇవన్నీ ఏమి లేకుండా బీన్స్ కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి బాయిల్ చేసి అవి ఇచ్చేటోడంట అంతే ట్రీట్మెంట్ ఆ బుక్ లో ఉంది అది మీకు చెప్తున్నా బుక్ జరిగిన కాబట్టి సరే ఉప్పు లేకుంటే అరుస్తాం ఇంట్లో కారం జరిగిపోకుంటే అరుస్తాం ఇంట్లో కొట్లాడతారు భారపడతలు కొట్లాడుతూ ఉంటారు మన నిన్న కర్రీ మా ఇంటికి ఆ కొంచెం కర్రీ నా నాలుక మీద పడితే నేను ఎంత గదరగోళమైపోయినా అంత కారం ఉందండి కొన్నిసార్లు నిమరగోమంలో ఆయన విలేజ్ పోయినాం మేము ఫస్ట్ టైం అక్కడ అడుగు పెట్టినప్పుడు లంబడులు నాకు అన్నం పెట్టారు ఆ ట్రైబల్ బెల్ట్ లో ఎంత భయంకరమైన కారం అంటే అన్నం కంటే నీళ్లే తాగాల్సి వచ్చింది ఎక్కువ కడుపు నిండుగా అంత భయంకరమైన కారం అది మనుషులు తింటారు కానీ మీకు తెలుసా కారంలోనే వైటమిన్ సి ఎక్కువ పాలన ఉంది నిమ్మకాయలా కాదు విటమిన్ సి ఎక్కువ ఉంది విటమిన్ సి ఉంటే షుగర్ మాలిక్యూల్ ని బాగా యాక్సెప్ట్ చేస్తుంది లివింగ్ సెల్ మరి ఆ డాక్టర్స్ చెప్తారు ఇవన్నీ చెప్పారు కదా కాబట్టి ఆయుర్వేదం లేమంటారు తెలుసా ఎర్ర మిరపకాయలు తినద్దు పచ్చిమిరపకాయలు ఎండ తినటంటారు హర్బలిస్ లేమంటారు తెలుసా ఎండు మిరపకాయలు ఎక్కువ ఎండు అంటే అవి పచ్చిగుంట ఎర్రయి ఎండు మిరపకాయలు అంటే ఎండ పెట్టినాయి కావు ఎర్రయి ఒక సీజన్ లో రోడ్ల మీద అమ్ముతా ఉంటారు అవి చాలా మంచిది అంటారు ఎందుకంటే అంటే హై వెరీ రిచ్ వైటమిన్ సి ఉంటుంది మిరపకాయలలో పండుమిర్ పండుమిర్చి అంటారు ఎర్రది ఎర్రది ఎర్రది పచ్చిగుంటుంది అది మంచిదంట పొప్పాయిలో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ మై మిలీగ్రామ్స్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది నిమ్మకాయల చాలా తక్కువ ఉంటాయి సరే దేవుడి మనకి ఇచ్చిండు కానీ వాటిని తినాల్సింది పోయి మనం తృణీకరించి మందులు తింటున్నాం అంటే అబద్ధాన్ని ఆశ్రయించి సత్యాన్ని తృణీకరిస్తున్నాం ప్రకృతి సహజంగా అదే జరుగుతుంది ఆత్మీయ జీవితంలో కూడా అదే జరుగుతుంది నేను ఆత్మీయ విషయాలు ఇప్పుడు ఇంకా మీకు చెప్పలేదు నేను ప్రకృతి సహజంగా జరుగుతుందని చూపిస్తాను కాబట్టి ప్రకృతి సహజంగానే ఇంత భయంకరమైన మోసం ఉంటే ప్రపంచం ఆత్మీయ దశలో ఎంత భయంకరంగా ఉన్న మోసం మీరు కాబట్టి వాటి నుంచి విడుదల పొందడం ప్రభు మనకి ఒక విధానం నేర్పండి ఇక్కడ ఒక అవకాశం ఇచ్చింది మనం వాటిని స్వీకరిస్తాం పరీక్షించాలా కూడా ఎందుకంటే అపోసకరణ చూస్తాం బెరియన్లు శలోనికుల కంటే గనులని అంటే బెరియన్లు ఎవరు చెప్పిన వాక్యము పరిశీలించారు పరిశీలించి స్వీకరించింది శశలోనికులకే ఎక్కువ తెలివి బైబుల్ జ్ఞానంలో వాళ్ళకి ఎక్కువ తెలివి వాళ్ళని మించిన వాళ్ళు కాబట్టి బైబుల్ జ్ఞానంలో మనం మించాలా ప్రేమతో వాటిని పరిశీలించుకోవాలా హెచ్చరించుకోవాలా ఒకరినొకరము ఆదరించుకోవాలా అదొకటే దేవుడు మనకి ఇచ్చిన విధానం నేను నేర్చుకునే కొన్ని పంచుకుంటాను దానివల్ల మీకు విడుదలైతే ఆయనకి మహిమ నాకు అవసరం లేదు నాకు ఏ మహిమ అవసరం లేదు సమస్త ఘనత మహిమ ఆయనకే మనం ఇద్దాం అటువంటి జీవితంలోనికి మనం పోవాలా దాని కొరకు ప్రయాసపడతాం దేవుడు ఖచ్చితంగా మనకి విడుదలిస్తాడు అన్ని పొందిన మన సాధించబనడు అడుగుడు ఇవ్వబడను తుడు ఎత్తివ్వబడను వెదకటి దొరుకునడు కాబట్టి మనం ఆ ప్రా ఆ ప్రాసెస్ ట్రై చేసినాం ఇక్కడ స్టార్ట్ చేసినాం ఇంకా రిజల్ట్ కొరకు కనిపెట్టుకోండి దేవుడు ఖచ్చితంగా మనకి విడదానికి గ్రహించాలా ఒక డాక్టర్ చెప్పింది ఒక న్యాచురోపతి డాక్టర్ ఆ ఒక హండ్రెడ్ ఇయర్స్ క్రితము కాఫీ ఎనిమా ఇచ్చేటవాళ్ళంట ఈరోజు కాఫీ తాగుతున్నాం మనం కానీ కాఫీ ఎనిమా ఇచ్చేటోళ్ళంట అంటే మనం మన ముత్తాతలకి ఎనిమా ఇచ్చేటవాళ్ళు ఎందుకంటే కాఫీ ఎనిమా ఇస్తే బాడీలో ఉన్న పాయిజన్ అంతా అది బయట తీసేస్తుంది అంట దానికి సరే ఇప్పుడు మనం కాఫీ తాగుతాం కాఫీ తాగడం వలన ఫ్యాటీ లివర్ ప్రాబ్లం నుంచి విడుదల పొందొచ్చు అని ఒక నేచురోపతి డాక్టర్ చెప్తున్నాడు తర్వాత మనం వెజిటబుల్స్ బాగా తన నేర్చుకోవాలా లీఫీ వెజిటబుల్స్ బాగా తన నేర్చుకోవాలి బాడీలోని పాయిజన్ని తొలగిస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేయాలా చూడండి ప్రార్థన చేస్తే కూడా ససత వస్తుంది కానీ ఇందాక చూసినాం కొన్నిటి రాదు ఎందుకు ఎందుకు రాట్లేదు ప్రభావం ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే మనం కొన్నిసార్లు చేసేలా చేస్తాం కూడా నేర్చుకుంటున్నాం కాబట్టి దాని నుంచి మనం విడుదల పొందాలా ఈ సత్యాన్ని మనం స్వీకరించాలా ప్రభు మహిమపరచబడాలా తండ్రి పూసుకుంటే ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు తండ్రి మీకు పొందాలి ప్రభావ మీరు అనేక పర్యాలు మాట్లాడుతూనే ఉన్నారు కానీ మేమే క్రమీకరిస్తున్నాం ప్రభా మేమే నిర్లక్ష్యం చేస్తున్నాం ప్రభావ కానీ మేము మిమ్మల్ని అవమానపరుస్తలేమైనా మాకెందుకు స్వస్థత వస్తలేదు మాకెందుకు సమాధానం వస్తలేదు అని ప్రార్థన చేస్తున్నాం తన అది విలంబం చేయడానికి వీళ్ళేది ప్రభావ మీ తల వెంటకలో ఒకరికూరు రాలేదు నైనా మీరు ఎందుకు వాటిని పర్మిట్ చేసినా కూడా మీరు మాత మాట్లాడే మీకు మేము సన్నిహితంగా ఉన్నలాగన మిమ్మల్ని ప్రేమించలాగన మిమ్మల్ని సేవించేలాగన ఇవన్నీ మమ్మల్ని విడిచిపెడతాయి మీ సన్నిధికి వచ్చినప్పుడు ఇందాక మేము చూసినాం మీరే స్వస్థపరచేవాళ్ళు ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ అండ్ సిక్నెసెస్ అని వాక్యం మీరు అన్నిటి నుంచి మాకు విడద కల్పించేవాళ్ళు స్వస్థత కల్పించే దేవుడు ప్రభా నీతి శిరుడు మీరేనైనా కాబట్టి మేము మిమ్మల్ని స్వీకరించినాం కాబట్టి మేము కూడా అబ్రహాం సంతానమేనైనా అబ్రాహంలకు మీరు వాగ్దానం చేస్తారని నీ పాలెంలో ఎటువంటి అనారోగ్యం ఉండడానికి వీల్లేదు అని మీరు ఆజ్ఞాపించారు అవును ప్రభా మా శర్రము మా పాలెం మా శరణంలో ఎటువంటి అనారోగ్యం ఉండడానికి వీల్లేదు ఆ వాక్యాన్ని మా జీవితంలో ఈరోజు మేము అమలు పరుస్తున్నాం ముఖ్యంగా ఈ కుటుంబీకుల జీవితాలలో అమలు పరుస్తున్నాం యేసు క్రీస్తు నవం సమస్త గణత మహిమ మీకే కలగాల ప్రభా అటువంటి కృపా భాగ్యాన్ని ఈ కుటుంబానికి అనుగ్రహించి మీ రాఖర వరుస పరచుకోండి దేని విషయంలో చింతించకుండా దేని విషయంలో భయపడకుండా ప్రభునందే విశ్వసించడి అని మీరు హెచ్చరించిన కాబట్టి మేము మీ అందుకు ఈ కుటుంబం మీ అందు విశ్వాసంలో అంచలంచమని మీ రాఖర వరుస పరచుకోమని వచ్చిన వారిని అందరిని ఆశ్రయించమని పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె